అది బ్రాహ్మణ్యం పదం అంటే తర్వాత జ్ఞాని ఎందు అత్యద్భుతమైన క్రియేటివిటీ ఉంటుంది సృజనాత్మకత ఉంటుంది ఎందుకంటే ఆ సృజనాత్మకతనంతనే బంధించేటువంటి భావజాలములు రాగద్వేషములు ఎప్పుడైతే లేవో ఆత్మస్వరూపము యొక్క ఎక్స్ప్రెషన్స్ ఇన్ఫినిట్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి ఆత్మస్వరూపాన్ని సో హీ ఈజ్ హీ ఈజ్ ఇన్ కాంటాక్ట్ విత్ ద ఇన్ఫినిట్యూడ్ ఆఫ్ ఇన్ఫినిట్స్ Kavate vādi yaka suru janātma kata, vādi creativity, vādi freedom, vādi ease and comfort in the world, in spite of various other disadvantages. That is something that you cannot even imagine. Adhi brahmanyam padam, intae avijanga unthundi. Taravata brahmanyam padam yaka prathāna lakshanam yaka, intae absolute fearlessness. అది ఆ జ్ఞానం యొక్క ప్రధాన లక్షణం దాని ఎందు ఫియర్ అనేది సుతరాము ఉండదు ఫియర్లెస్నెస్ అంటే ఎలా ఉంటుందో తెలుసునండి శ్రీకృష్ణుడు చూపించాడు ఎలాగ అభయ దాన్ని దాన్ని ఏమంటారు అభినయం చేసి చూపించాడు అభినయ రూపంగా అబ్సల్యూట్ ఫియర్లెస్నెస్ ఎలా ఉంటుందంటే నయనం చెందంతి శస్త్రాన్ని నయనం దహతి పాలక న క్లేదయం త్యాపహ న శోషయతి మారుత ద అబ్సల్యూట్ ఫియర్లెస్నెస్ ఇంకా అంతకంటే యూ కెనాట్ మేక్ ఎ బెటర్ స్టేట్మెంట్ దెన్ దట్ అబౌట్ ఫియర్లెస్నెస్ అది ఆ బ్రాహ్మణ్యం పదం ఒక ప్రధానమైనటువంటి లక్షణము తర్వాత దాంట్లో ఎలా ఉంటుందంటే ద నోన్ అంటే దృశ్య ప్రపంచము దృశ్య ప్రపంచము ఆల్ ది వే ఏ రకమైన మొహమాటం కానీ సెన్సుమెంట్ కానీ లేకుండగా ఆల్ ది వే ఇట్ ఈజ్ అూషన్ అండ్ ఇట్ ఈజ్ అన్ రియల్ అనేటువంటి అబ్సల్యూట్ క్లారిటీ ఆఫ్ విషన్లో ఉంటాడు జ్ఞాని అది బ్రాహ్మణ్యం పదం అనాపన్నాది మధ్యాంతం బ్రాహ్మణ్యం పదం యా సదేవ ప్రాప్య లబ్ధ్వా దానిని పొంది ఇప్పుడు మనం ఎలా చూస్తామంటే దేర్ ఇస్ ఎ వరల్డ్ బిఫోర్ యూ అని యూ గివ్ రియాలిటీ టు వాట్ ఈజ్ సీన్ టోటల్లీ ఇగ్నోరింగ్ దీయస్ కాదండి అదొక తర్వాత దేర్ ఇస్ అ గాడ్ అబౌ అని యూ రియాలిటీ తుది పరోక్ష పరోక్షమైన దానికి మీరు రియాలిటీ అని ఇస్తారు ఇన్ ది ప్రాసెస్ టోటల్లీ ఇగ్నోరింగ్ ద హార్ట్ అంటే ఆ తెలుసుకోవాలనే ఆకాంక్ష ఏ హృదయంలో ఉన్నదో ఆ హృదయాన్ని విస్మరించి దాన్ని మరిచిపోయి ఆకాంక్షకు విషయమై పరోక్షంగా ఉన్న ఈశ్వరుణ్ణి వీడు భావన చేస్తూ వీడు పరోక్ష రూపంగా ఈశ్వరుణ్ణి దృశ్యమైన జగత్తునందు సత్యత్వాన్ని కల్పించే జగత్తుని వీడు బాధిస్తున్నంతసేపు వీడి స్వరూపం కప్పివేయబడియే ఉంటుంది జగత్తుని దృశ్యమైన జగత్తుని యథార్థం అనుకున్నంత కారణంగా ఆ విద్యాజ్ఞానం కారణంగా సంసారంలో బుద్ధుడై ఉంటాడు ఈశ్వరుడు పరోక్షంగా పెట్టుకుని సమ్ కైండ్ ఆఫ్ కిండర్ గార్ట్ అన్ వీడు ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు ఈ రెండూ కలిసి వీడి స్వరూపాన్ని completely get cover up chest untadi that is how anjnyani functions whereas prjnyani he knows what you call world has its origin in the heart mere prapancham leda untunaro adi ikkada pudutundandi ikkaninchi pudutundi meru nidra lechi daaka the world has no existence mere liberal evali మీ మనస్సు వికసించడం ప్రారంభించాలి మీరు కళ్ళు తెరవాలి మీరు భావన చేయాలి అప్పుడు ప్రపంచం మూవడం ప్రారంభిస్తుంది వీడు నా కొడుకని మీరు నాలి అప్పుడే వీడు మిమ్మల్ని సతాయించడం వాడు ప్రారంభిస్తాడు అంతవరకు వాడు కూడా సతాయించలేదు వరల్డ్ ఈజ్ లైక్ దాట్ మీరు ఐడెంటిఫై అయ్యేదాకా వాడు కూడా మిమ్మల్ని సుఖ పెట్టను లేడు దుఃఖ పెట్టను లేడు మీరు ఐడెంటిఫై అవ్వాలి You have to give reality to the world. You are the source of దిస్ entire world. Then, దేవుడని మీరు ఏ దేవుణ్ణి ఆరాధిస్తున్నారో మీరు దేవుణ్ణి బయట ఆరాధిస్తారు దేవుణ్ణి పరోక్షంగా పెట్టుకుని ఆరాధిస్తారు మీకంటే బాహ్యంగా పెట్టుకుని ఆరాధిస్తారు సత్యం ఏమిటంటే మీ చేత ఆరాధింపబడే దేవుడు థ్యాంక్ గాడ్ పరోక్షమూ కాడు బాహ్యమూ కాడు అపరోక్షంగా సాక్షాత్ అపరోక్షాద్ బ్రహ్మ అపరోక్షంగా ఆత్మస్వరూపుడే ఉన్నాడు బాహ్యంగా లేడు ఆత్మగానే ఉన్నాడు థ్యాంక్ గా సో కాబట్టి ఆ సత్యాన్ని ఎవడైతే తెలుసుకుని ఐన్ ది సోర్స్ ఆఫ్ ఆ అహం బ్రహ్మాస్మి ఎవడైతే సత్యాన్ని తెలుసుకుంటాడో వాడి యొక్క జ్ఞానానికి బ్రాహ్మణ్యం పదం అని పేరు తదేవ ప్రాప్తి లబ్ధ్వ దానినే వీడు పొందేస్తే కిమత పరం అస్మాదాత్మలాభాత్ ఊర్ధ్వమేహతే చేష్టతే నిష్ప్రయోజనమిత్యర్థం ఈ జ్ఞానాన్ని పొందిన తర్వాత దీనికంటే గొప్పది ఇంకేదో దీనికంటే పైదేదో ఒకటి ఉందని వీడు భ్రమపడే అవకాశము లేదు పైన ఇంకేమీ లేనే కాబట్టింకొకదాన్ని ఇది పొంది మరొకటి పొందడం కోసం వీడు చేష్ట చేయటానే ప్రసక్తి లేదు వీడు సంపాదించవలసిన ప్రయోజనం ఇంకొకటి లేదు సో ఆత్మలాభం అనే పదం వాడారు ఆత్మలాభం అది అసలైన లాభం ఆత్మలాభము లాభమే కాదు ఇప్పుడు మీరు క్రికెట్ టీం కొన్నారనుకోండి వంద కోట్లు పెట్టి ఒక క్రికెట్ టీం కొన్నా కొంటే ఓ మెళ్ళో లేబుల్ ఒకటి వేసుకుని ఓ జెండా పట్టుకుని అక్కడ కూర్చొని మీ టీము ఆడేసుకుంటే మీరు చూడొచ్చు టికెట్ కొన్నవాడో అదే చూస్తాడు టీం ఓనరో అదే ఆట చూస్తాడు ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లో కూర్చొని టీవీ చూసేవాడు కూడా అదే చూస్తాడు ఏమంటే ఆ వాళ్ళు దగ్గరప్పుడు జెండా ఇల్లేలా ఓకచ్చు ఏమంటే ఆ టీము సపోజ్ దానికి ఫస్ట్ ప్రైజ్ వచ్చిందనుకోండి అడ్వర్టైజ్మెంట్ డబ్బులు అవి బాగా వస్తే వంద కోట్లు పెట్టుబడి పెట్టినందుకు నూట ఇరవై కోట్లు వస్తుంది ఓహో యాప్ గ్రేట్ అని మీరు అనుకోవచ్చు మీకు లభించినది సున్నా ఏమీ దొరకలేదు వాట్ యూ హ్యావ్ గెయింగ్ ఈజ్ నథింగ్ ఇట్ ఈజ్ ఎ విఫ్ ఆఫ్ స్మోక్ దట్ ఈజ్ వాట్ యూ గెయింగ్ విఫ్ ఆఫ్ స్మోక్ పొందితే అది ఎంత పొందడమో ఇది అంటే అంత నిత్యది అంత బ్రాలితది దాంట్లో అనాత్మ లాభం అంటే అలా ఉంటుంది ఇంకా అంతకంటే పెద్దది ఇంకేముంటుంది అనాత్మ లాభం ఇది వినండి ధ్రువుడు తపస్సు చేశాడు ఒంటి కాలు మీద నిలబడి విష్ణువు శ్రీ మహావిష్ణువు వచ్చి కనబడి నిలబడ్డాడు నాకు వరం ఏమన్నాడు ఇచ్చే అనుకో అన్నాడు ఇంటికి వచ్చాడు అప్పటి నుంచి అతను మళ్ళీ ఒక తప్పు మార్గంలో పోతుంటే ధ్రువుడు తప్పు మార్గంలో హింసా మార్గంలో పోతుంటే ధ్రువుడి తాతగారు స్వయం భూమును వచ్చి నాన్న తప్పు రాయి పని అని మళ్ళీ భగవద్గీతను బోధించి బోధ చేస్తారు అక్కడ అట్లా దాంట్లో ధ్రువోపాఖ్యానంలో అప్పుడు మళ్ళీ తన తప్పు తెలుసుకుని అప్పుడు మళ్ళీ ఈశ్వరుని ప్రార్థిస్తాడు ఈశ్వరుడు నన్ను ధ్రువలోకానికి పోగాలను అనుభవించాకనే నీకు మోక్షం అంతవరకు మోక్షం కూడా లేదని చెప్తే దుఃఖం కాబట్టి దేవుడు వచ్చి మీ ముందు నిలబడిపోయినా కూడా మీరు పొందేది ఏమీ ఉండదు ఎందుకంటే ఎంతసేపు నిలబడతాడు కొద్దిసేపు నిలబడతాం దారి దాని వెళ్ళిపోతాడు ఎక్కువసేపు నిలబడితే మీకు ఇప్పుడు అంకేతనే దేవుడికి ఉద్వాసం చెప్పేస్తా మీరు గమనించారో లేదో ఉద్వాసం చెప్పేస్తారు ఒకసారి గణపతి నవరాత్రులు గణపతి పూజ చేసేవాళ్ళం చిన్నప్పుడు ఉత్సాహంగా చేసేవాళ్ళం సో నేను సాయంకాలం ఆరైపోయింది కబడ్డీ ఆడుతున్నా విఘ్నేశ్వరి చవితి కబడ్డీ ఆడుతున్నా మేము విద్యార్థులం బ్రహ్మ బ్రహ్మచారులం ఏదో ఒకటి ఉండేవారు మన ఆయన గారు వెళ్తూ సంధ్యావందనం చేసుకుంటూ వెళ్తూ నేను నన్ను చూశారు కబడ్డీ ఆడుకుంటున్నవాడిని చెడగొట్టడం ఆయనకి సమ్మతం కాదు కానీ ఆయన అడిగారు ఎరా గణపతికి ఉద్వాసం చెప్పేవా అని అడిగారు అంటే లేదండి ఆయన మరి ఇంకా అలా కబడ్డీ ఆడతావేమిటి పోయి పూజే స్నానం చేసి పూజేద్ ద్వాసం చెప్పకపోతే పూజ చేయాలి అని చెప్పి రేపు పొద్దున్న పూజ చేసి ఉద్వాసం చెప్పాయి సాయంకాలం చెప్పొద్దు అని చెప్పి ఐ ల్యాండ్ మై ల్యాసం చవితి పూజ అయిపోయిన ముందు ఉద్వాసం చెప్పాను సో దట్ ఈవినింగ్ యూ బికమ్ ఫ్రీ కాబట్టి ఎందుకు చెప్పానో నాకే తెలియదు ఈ దృష్టాంతం సో దేవుడికి ఉద్వాసం చెప్పేయాలి లేకపోతే దేవుడు వచ్చి మీ ఎదురుకుండా నిలబెడితే యూ డోంట్ హౌ టు హ్యాండిల్ హిమ్ ఉద్వాసం చెప్పకపోతే యూ హ్యావ్ ఏ ప్రాబ్లం విత్ గాడ్ నాకు మీరు కబడ్డీ ఆట మానేసి వెళ్ళి నెత్తి మీద నీళ్లు పోసుకుని మళ్ళీ పునఃపూజ చేసి ఆచమనం చేసి పూజ చేసి రెండు పత్రిక వేసి ఓ బెల్లంకో నైవేద్యం పెట్టి హారతిచ్చి మళ్ళీ యజ్ఞాన యజ్ఞమో యజ్ఞ దేవాహనం ఉద్వాసం చెప్ప అమ్మాయ ఐంద్రబాబు అని బయట కాబట్టి మీరు పిలిచిన దేవుడికే అంత ప్రెషర్ ఉంటే మీరు ఆలోచించండి ఇప్పుడు గణపతి వారం రోజులు గణపతి పూజ చేసిన వాళ్ళు ఎంత యాంక్షస్ గానూ ఈగర్గానూ ఉంటారు విసర్జన చేయడానికి నిమజ్జనం చేసేస్తే అమ్మాయి బతుకు దేవుడు దేవుడా అని ఇంకా చెప్పండి ఈ దృష్టాంతం ఎందుకు చెప్పానంటే హ్యూమన్ సైకాలజీ ప్రశ్నాంతరం ఎందుకు చెప్పానంటే దేవుడు వచ్చి నిలబడితే ఏం చేస్తాను మీరు కాబట్టి ఈ లోకంలో ఈ పృథివంతా కూడా మీకు ధారాదత్తం చేసినా దాని విలువ ఎక్కువ కాదు దేవుడే వచ్చి మీ ముందు ఒక పావు గంట అరగంట తచ్చాడినా దానికి కూడా విలువ లేదు ఒకేదానికి విలువ ఉన్నది ఆత్మలాభ ఆత్మలాభ పరం లాభం నా స్థీతి కవయో విదు అనే సురేశ్వరాచార్యుడు మానసోల్లాసము అనే దక్షిణామర్తి స్తోత్రార్తీకంలో అంటాడు ఇంకొకటి ఉంది తెలియదు ఇంకో వాక్యం ఉంది నాకు గుర్తులేదు ఆత్మలాభము కంటే గొప్ప లాభము మరొకటి లేదు అని జ్ఞానులు తెలియదు కాబట్టి ఆత్మలాభము కంటే గొప్పది లేదు నా కృతే నా అర్థ ఇత్యాది అది గీత స్మృతే గీత నా కృతే నేహ కశ్చన తస్య సర్వభూతూ కశ్చిదర్థ వ్యపాశ్రయ అది మొత్తం శ్లోకం సో ఈ జ్ఞానికి ఈ కర్మ చేస్తే ఈ లాభం వస్తుంది అనేది ఏమీ లేదు కృతేన అర్థ నా ఈ కర్మను చేయకపోతే ప్రత్యవాయం వస్తుంది గణపతికి మీరు ఉద్వాసన చెప్పక పూజగా చేయకపోతే పాపం చుట్టుకుంటుంది ఉద్వాసనైనా చెప్పేసి పూజ లేదా పూజ చేసేసి ఊరుకోవాలి కాబట్టి ప్రత్యవాయం వస్తుంది చేయకపోతే ఉద్వాసన చెప్పకపోతే ప్రత్యావాయం వస్తుంది అంచేతనే మీరు ఆలోచించండి ఉద్వాసన చెప్పేప్పుడు పురోహితుడు పూర్చేసి వాడు ఎంతో ఉల్లాసంగా ఉంటారో మీరు గమనిస్తుంది ఇట్స్ ప్రెషర్ రిలీజ్ అయిపోతుంది యజ్ఞమే యజ్ఞమే ఎవ్రీబడీ గెట్స్ రిలీవ్డ్ ఎందుకంటే ఒక ప్రెషర్ నుంచి ఫ్రీ అయిపోతారు హ్యూమన్ సైకాలజీ నథింగ్ రాంగ్ అనే సో ఎందుకంటే ఉద్వాసన చెప్పేస్తే అపచారం లేకుండా మనం ఫ్రీ అయిపోతాం ఉద్వాసన చెప్పకపోతే అపచారం దేవుణ్ణి అక్కడ కూర్చోబెట్టి మీరేమో భోజనాలు వడ్డనలు వేళాకోళాలు పరిహాసాలు చేశారనుకోండి అపచారం అంటే ఉద్వాసం చెప్పేస్తే చీపురు పెట్టుకుని తుడి చేయొచ్చు ఉద్వాసం చెప్పేస్తే ఓ చీపురు తీసుకొచ్చా లేకపోతే కొన్ని చీపురు పాత గుండ ఒకటి ఉంటుంది తడిగుంటే అది పెట్టి లాల్లి తిప్పచేయచ్చు ఎందుకంటే ఉద్వాసం చెప్పేశారు కాబట్టి లేకపోతే దాన్ని టచ్ చేయాలంటే కూడా అపచారం సో ఈ అపచారము దానికే ప్రత్యావాయము ఇలాంటి భయాలు ఉంటాయి ఎవరికి పరిచ్ఛన్నమైన వారికి అజ్ఞానికి నాకృతే నేహ కష్టన ఇటువంటి అకృతము అంటే చేయకపోతే అపచారం ఏమో అనేటువంటిది ఏది కూడా అపచారం అనే ప్రసక్తి జ్ఞానికి ఉండనే ఉంది నాస్య సర్వభూతూ కచ్చితర్థం వ్యపాశ్రయ ఇలాగా మీకు చెప్పాను ఒక ప్రాణి ఉంటుంది పశువు కావచ్చు మనిషి కావచ్చు ఆ ప్రాణి ద్వారా మీరు పొందదగిన ప్రయోజనం ఒకటి ఏనుగు సవారీ చేయాలనుకున్నవాడికి ఏనుగు ఆశ్రయించక తప్పదు నేను ఆశ్రయించాను ఒకసారి నేను అనుభవించాను అది అందుకోసమే మీకు ఆ దృష్టాలతో తెగ చెప్తున్నాను నేను ఒకసారి అవి రియల్లీ ఎక్స్పీరియన్స్ లేదు ఏమైందంటే ఒకడు నా ప్రాణం తీయడం మొదలుపెట్టాడు ఏనుగె ఎక్కాలి సరే మామూలుగా ఏనుగు చూసాం దూరం నుంచి అది ఎక్కాలి సరే ఇప్పుడు వీడి కోడికి తెప్పాలంటే వెళ్ళి ఏనుగు నువ్వు ఏనుగు ఎక్కించుకుంటావా అని అంటే అదేమి రిప్లై అవ్వదు అప్పుడు మావటి వెళ్ళి వాడికా వాడి వాడి పాద చేతులు పట్టుకుని మీ కాళ్ళు చేతులు అనుకు కాళ్ళు అనుకో మొత్తానికి వెళ్ళి వాడిని పట్టుకున్నాను వెళ్ళి మామటి పట్టుకున్నా రా బాబు ఒక్కసారి ఏనుగు ఎక్కించుకోయా అంతేవాడు చెప్పాడు అది రూల్స్ ఒప్పుకోవాలి నేను మీకు ఏదైనా ఇస్తాను ఒక్కసారి ఏనుగెక్కించంటే మీరు ఒక పని చేయండి అందరూ వెళ్ళిపోయేదాకా పక్కన కలపడాను అండి అంతే ఆ పక్కన నిలబడి ఉండడం కూర్చోడానికి కూడా చూడలేదు అలా నిలబడి వాడి రుణాకటాక్షం మన మీద ప్రసరించే వరకు అలా ఎదురు చూస్తూ నిలబడ్డాం ఆఖరిగా అరగంట అన్నవాడు ముప్ప గంట యాభై నిమిషాల తర్వాత ఎరాబాబు నా సంగతి ఏమిటంటే ఆగానే మొత్తాన్ని దించాడు అప్పుడు ఏనుగాను రెండు నిమిషాలు ఏం దిగాం సో చూడండి ఏనుగక్కాలనే చిన్న సైకలాజికల్ డిపెండెన్స్ ఎంత పేడని కలిగించింది సక సర్వభూతేషు జ్ఞానికి ఈ సృష్టిలో ఏ ప్రాణి ఎడలా ఇటువంటి ఆశ్రయము సైకలాజికల్ డిపెండెన్స్ ఏ ప్రాణి ద్వారానైనా పొందదగిన ప్రయోజనము కానీ సైకలాజికల్ డిపెండెన్స్ కానీ ఉండదు అని గీతలో చెప్పారా ఆ భాషలో ఉన్న భగవద్గీత ఉపనిషత్తులని తలదన్ని భాష తతశ సర్వభూతూ కశ్చిదర్థం వ్యపాశ్రయ వినయ శాత్యకృతిదాంతం విద్వాన్ శమం వ్రజేత్ వినయ అటువంటి జ్ఞానులకు బ్రహ్ బ్రహ్మవేత్తలైన బ్రాహ్మణులకు విప్రాణం అంటే బ్రహ్మవిదాం బ్రాహ్మణానాం పరబ్రహ్మ సాక్షాత్కారములు పొందిన మహాత్ములు వాళ్ళని విప్రాహన్ అంటారు వాళ్ళకి ఏష వినయ ఈ వినయము సో స్వభావ వినయ అంటే వినయము స్వాభావికము అత్యంత స్వభావ సిద్ధంగా వినయము ఉంటుంది అంటే స్వాభావికమోని మనం తెచ్చిపెట్టుకోవాలి ఏష అంటే అర్థం అది ఆ జ్ఞాని యొక్క వినయము ఇదండి ఉత్రాణాం వినయో హేష జ్ఞాని యొక్క వినయము ఇది అంటే అర్థం ప్రత్యక్షము స్వభావ సిద్ధము స్వభావ అంటే అతి సహజమైనటువంటి వినయము కలిగి ఉంటారు అంటే అర్థం ఏంటంటే దంభ ఈజ్ రూల్డ్ అవుట్ జ్ఞాన యొక్క దంభం ఉండదు ఈ దంభము చాలా పెద్ద టాపిక్ అండి ఈ దంభాన్ని కనుక పదహారోధ్యాయంలో శ్రీకృష్ణుడు విస్తారంగా నిరూపి దాన్ని వివరించాడు నేను కాకినాడలో పాఠం చెప్పాను నాకే భయం ఇదా పాఠం ఎందుకంటే దంభంలో అక్కడ చెప్పిన దంభాన్ని కనుక మీరు జాగ్రత్తగా విశ్లేషణ చేస్తే మీకు లోకమంతా కూడా దంభంతో నిండి ఉందని తెలిసిపో అంత దంభం ఒక ఆయన నడిచొస్తున్నాడు నడిచొస్తుంటే ఇటు అటు నలుగురు నలుగురు శిష్యులు నిలబడి యమనియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధరణ ధ్యాన సమాధి నిష్టానాం అని బిరుదావళి పఠిస్తున్నారు దానికి బిరుదావళి అనిపే ఈ నడిచొస్తున్నాయన యమ నియమ ఆసన అష్టాంగ యోగంలో ఆయన నిష్ఠులు పరినిష్ణాతులు అని బిరుదావళి చెప్తున్నారు ఆయన హీస్ హీ డజంట్ నో ఎనీ ఆఫ్ దోస్ ఎయిట్ ఆయనకి ఏమీ తెలీదు ఏదైనా యమం కానీ ఏదైనా ఆయనలో ఉంటే అది భారతీయ సంస్కృతిలో పుట్టి కారణంగా వన్ లక్షణాలు ఏవో ఆయన ఎందు ఉండి ఉండొచ్చు ఆయన ప్రాణాయామం అనేది ఆయన ఎప్పుడు చేయలేదు ఆసనం అనేది ఆయన వల్ల కాదు ధారణ లేదు ధ్యానం లేదు ఎప్పుడు లోక వ్యవహారాలే చూస్తూ ఉంటారు ఏమిది ఇంత కొడుకు సమాసం ఎదిగింది ఇలాగ ఇటో నలుగురు అటువంటి నలుగురు నిలబడి అలాగా మహారాజ్ బహుపరాక్ బహుపరాక్ బాత్ ఇది మహాత్ములకు అనవసరం కదా అది అలాంటివన్నీ అనవసరం సో ఈ విధంగా దంభము అనేది అలాగా ప్రవేశిస్తూ ఉంది తర్వాత దంభం ఎలా ఉంటుందంటే అది మనం దాన్ని త్రోసిపుచ్చితే అది ఇంకో వేషం వేసుకుని మళ్ళీ వచ్చేస్తాం ఎందుకండి మహాత్ములకి ఎందుకండి ఇదంటే పీఠం పీఠ కోసం అవసరం అండి ఏం పీఠం అనగానే అసలు వడ్ నీన్ పీఠం అది నువ్వు కల్పించుకున్నది కాదు పీఠానికి ఓకే పీఠం పోనీ కల్పించినది కాదు ట్రెడిషనల్గా వస్తుంది పీఠం మర్యాద ఏమిటి వాట్ ఈస్ దాట్ అది కల్పి మనం అందరం కల్పించుకున్నవి కాదు నేను కాబట్టి ఎట్లాసారి దంభం ఏ రూపంగా వచ్చిందో అదే నాకేం కాదండి పీఠ మరియా ఆ రూపంగా వచ్చేస్తుంది దంభం ఏదో రూపంలో అది వచ్చేసి అది మనిషిని కప్పేస్తుంది అదే అసలు జ్ఞానియంలో దంభము ఉండదు నేను ఇదంతా మనసులో పెట్టుకునే నేను మీకు క్లాసు ప్రారంభంలో డిస్క్రిప్షన్ ఒకటిచ్చా ఇదంతా మనసులో పెట్టినా యూ హ్యావ్ టు పెనిట్రేట్ ఆల్ దీస్ లేయర్స్ ఆఫ్ సోషల్ లైఫ్ వీటన్నిటినీ పెనిట్రేట్ చేస్తే అక్కడ మీకు తత్వం దొరుకుతుంది సముద్ర గర్భంలో రత్నాన్ని పట్టుకోవడం నాకు ఇట్ ఈస్ దట్ కాబట్టి దంభము అనేది మానవుల జీవితాల్లో చాలా సహజంగా అలా ప్రవేశించేసి మనుషుల యొక్క జీవితాలను శాసిస్తూ ఉంటుంది దాని నుంచి పూర్తి అంటే నేను పండితుడను అనే అభిమానము దాని అభిమానము అంట అది లవలేషమైనా కూడా ఉండకూడదు ఉండదు ఉండకూడదని శాసిస్తేమైంది ఉండదు సహజంగా జస్ట్ డోంట్ ఫైండ్ ఈవెన్ ఎోట ఆఫ్ దంభ అది జ్ఞానం యొక్క లక్షణం విప్రాణం వినయో యేష పాశ్యకారులే ఉంటారు చూడడం విప్రాణం బ్రాహ్మణానా వినయ వినీతత్వం అంటే వినయమును కలిగి ఉంటాడు వినీత స్వభావము కలిగి ఉంటాడు అది స్వాభావికం అది అత్యంత సహజంగా జ్ఞానికి ఉంటుంది ఎందువల్ల వాట్ కుడ్ బి ది రీజన్ ఫర్ ఇట్ అంత సహజమైనటువంటి వినయము కంభము యొక్క అభావము జ్ఞానికి ఏ విధంగా సిద్ధించింది అంటే శంకర్లు అంటారు ఏదే తత్ ఆత్మస్వరూపేణ అవస్థానం ఏష వినయ ఆయన ఆత్మస్వరూపుడుగా ఉంటాడు ఆత్మస్వరూపంలో ఆల్ కైండ్స్ ఆఫ్ నిగేషన్స్ ఉంటాయి ఎలాగా నేను మళ్ళీ లిస్ట్గా చెప్తున్నా చెప్పానది దృశ్యము నాది కాదు కాబట్టి ఆత్మస్వరూపంలో దృశ్యమునందు నాది అనే అభిమానము ఓపెసలు కూడా ఉండదు దృశ్యము నేను కాదు ఆత్మస్వరూపంలో దేహమునందు అభిమానము లవలేషం కూడా ఉండదు దృశ్యము మిథ్య కాబట్టి దృశ్యమునందు రాగద్వేష రూపమైనటువంటి దోషము ఆత్మస్వరూపంలో ఏమాత్రం ఉండదు తర్వాత దేవుడు అపరోక్ష స్వరూపుడు కాబట్టి మతము ఏం చేస్తుందంటే మనిషికి దేవుణ్ణి దూరం చేస్తుంది ఈ పారాడాక్స్ చూసారా మీరు మతం ఏమి చేస్తుంది మతం యొక్క డిక్లరేషన్ ఏమిటి నేను దేవుణ్ణి నీకు దగ్గరికి తెస్తాను అది కదా మతం యొక్క ప్రతిజ్ఞ ఏమిటంటే దేవుణ్ణి నీకు దగ్గరికి తెస్తాను కానీ మతం చేసి దేవుట తెలిసినా దేవుణ్ణి నీకు దూరం చేస్తుంది దూరం చేస్తుందో చేయ దేవుడికి పేరు పెడుతుంది ఓ రూపాన్ని కల్పిస్తుంది ఓ లోకాన్ని నిర్మాణం చేస్తుంది అక్కడతోటి ఈ మూడు ఫిక్స్ చేసేప్పటికి ఇంకా పెర్మనెంట్ గా దేవుడు దూరం అయిపోయాడు ఎందుకంటే దేవుణ్ణి దూరం చేసేసి ముందు ముందు దూరం చేసేయడం చేసేసి నీకు దగ్గరగా తీసుకొస్తున్నాను అని తీర్థము క్షేత్రము అనిపెడుతుంది దగ్గరగా తెచ్చాను ఉంటుంది దేవుణ్ణి సో ఎంత దగ్గరగా వచ్చాడంటే వెయ్యి మైళ్ళు దగ్గరికి వచ్చేసాడు వెయ్యి మైళ్ళలో ఫైవ్ మైల్స్ అలాగే పెడుతుంది అబ్బో ఇది కూడా దూరంగా ఉందంటే మరి నీకు నేను దేవుణ్ణి దగ్గరికి తీసుకురావడం కోసమే నేను పూనుకున్నాను అని చెప్పి మీ ఇంట్లో పూజాగృహంలోకి తీసుకొస్తాను అని ఇంకొక అడుగు వేసి మన ఇంట్లో పూజాగృహంలో దేవుణ్ణి పెట్టి ఇదిగో ముందు దూరం చేసి తర్వాత దగ్గరికి తీసుకురా సో ఇటువంటి పారాడాక్సెస్లో మీకు రిలీజియస్ లైఫ్ ఉంటుంది అయితే It has a place of its own. Nen nane. Place nene kaadan nao. But a stage comes when you have to come out of it. Kujya swami keo manjimantar nao. Salah interesting statement. Orthodox lo puttata hoon. It's a privilege. Kaane you should come out of it. Lakupate, it is a bondage. you should come out of it endukante orthodoxilo nenu eppudaithe puttataru meeku shastram yokka aalupaaluni dorikesthayi meeku shraddha pattale tappa sanskritam nandu shastram yokka pranali kanta kuda structure anta kuda baaga anubhavaniki vacchestundi ante puttu vacchestundi dantlo undi pothe matuku nenu endhage cheppanu brahmins who waste their life in the pursuit of scriptural texts splitting their hair over statements ఓ వాక్యం పట్టుకోవడం దాని మీద గంటన్న రూపన్ చేస్తాం అబ్బా ఎంత బాగా చెప్పారండి అని చప్పట్లు కొట్టి ఎవడదాన్ని వాళ్ళు నేర్చు వాళ్ళు కూడా ఆ వాక్యం ఏంటంటే జన్మాధ్యస్థేత ఆ బ్రహ్మ శ్రగుణుణ బ్రహ్మ నిర్గుణ బ్రహ్మ అని విచారం విచారం తర్వాత వీళ్ళు సంభావం తీసుకుని వీళ్ళు అబ్బా బాగా చెప్పారండి అని చప్పట్లు కొట్టి వాళ్ళు భోజనం చేసి వాళ్ళు చక్కపోతారు And they become prisoners of their own scriptural mass. A mass of scriptures, they become prisoners of that. Anyway, so, Atma jnāniki, you recommend it when the samasya, why is it atma-swarupananda? Why is it self-identification? Dambhamanayati sutra mo on. So, I can say, ఆత్మస్వరూపంలో నిలిచి ఉన్నవానికి వినయమన్నది అత్యంత సహజంగా ఉంది తీటు రహస్యం ఏమిటంటేనండి జ్ఞాని అనేవాడు ప్రతివాడికి ఎలా చూస్తాడో జ్ఞాని కూడా అలాగే చూస్తాడు ప్రతివాడు ఎలా వింటాడో జ్ఞాని కూడా అలాగే వింటాడు ప్రతివాడు ఎలా భోజనేస్తాడో జ్ఞాన్ కూడా అలాగే భోజనం చేస్తాడు మొరార్లెస్ చూడండి అనారోగ్యం చేసినప్పుడు జ్ఞాని యొక్క దేహము మనస్సు కూడా నీరసంగా తయారవుతాయి దేహము మనస్సు కూడా ఎందుకంటే తిండి టిప్పలు లేకపోతే మనస్సుకి శక్తి తగ్గిపోతుంది అది అందరికీ సమానమే జ్ఞాని కూడా అలాగే ఉంటాడు కానీ ఏది చూస్తున్నామో ఏది వింటున్నామో దేహం ఏ రోగము దానివల్ల వచ్చే నీరసము గలమో మనం వాటిలో ఇరుక్కుపోయి ఉంటాం జ్ఞాని వాటి ఎందు ఉండడు వాటికి అతీతంగా ఉంటాడు అంటే దేనిని చూస్తున్నాడో దానిలో ఉండడు దానికి అతీతంగా ఉంటాడు దేనిని వింటున్నాడో దానిలో ఉండడు దానికి అతీతంగా ఉంటాడు దేహమునందు ఏ రకమైన అభిమానం లేకుండా ఉంటాడు కాబట్టి దేహము యొక్క రోగమునందు తాను రోగిని అని అనుకో ఇచ్చట రోగులు కూర్చుండెదరు అని బోధపెడతారు హాస్పిటల్కి వెళ్తే అక్కడ టేబుల్ ఒకటి వేస్తారు టేబుల్ కాదు ఓ వాళ్ళు ఒకటి వేస్తారు ఆ బల్ల మీద వీళ్ళందరూ వెళ్ళి పోలపడతారు పోలపడితే వాడు వచ్చింటాడు ఇదే రోగుల కోసం వేసిన బల్ల రోగం వచ్చిన వాడు అలా వేలమొహం వేసుకుని నిలబడతాయి లేవండి వీళ్ళందరూ వీళ్ళ బలమే కూర్చుంటారు అది బల్ల వీళ్ళ కోసం వేసిన బల్ల కాదు లేవండి అప్పుడు వీళ్ళ రోగి కూర్చుంటాడు ఆ రోగి ఎవనుకుంటాడు నేను రోగిని అనుకుంటాడు ఎందుకని రోగం వచ్చింది దేహము మనస్సు చాలా వీక్గా ఉన్నాయి సంజేత రోగి జ్ఞాని కూడా అలాగే ఉంటాడు కానీ నేను రోగిని అని ఎన్నడూ జ్ఞాని అనుకోండి అలా అలాంటి ఐడియా కూడా రాదు జ్ఞాని హీజ్ హీ ఈజ్ నాట్ ఇ నీట్ అండి హీజ్ నాట్ ఇ నీట్ ఎందుకంటే మీరు ఐడెంటిఫికేషనే మిమ్మల్ని దానికి కట్టిపారేస్తుంది ఎప్పుడైతే ఐడెంటిఫికేషన్ లేదో యూ ఆర్ ఇన్ ది బాడీ యట్ యూ ఆర్ నాట్ ఇన్ ది బాడీ కాబట్టి ఆ వినయము అత్యంత సహజంగా ఉంటుంది జ్ఞాని పూర్తిగా నిర్లిప్తంగా ఉంటాడు నిర్లిప్త అన్నది సంసారంలో నేర్చుకోవాలి అభ్యాసం చేసి నేర్చుకోవాలి అంత క్లిష్టంగా లోతుగా సంసారంలో ఉండకూడదు అది బుద్ధిమంతుల లక్షణం కాదు మొన్న ఓ ఒక బర్త్డే పార్టీ ఏదో అది చిన్నపిల్ల రెండేళ్ల పిల్ల మూడేళ్ల పిల్ల ముద్దొచ్చే పిల్ల బర్త్డే పార్టీ అని వీళ్ళు పదకొండు పన్నెండు గంటల దాకా అల్లరి అల్లరి పార్టీ అంటే అల్లరి అని తుంటదులు చేరి చేసే అల్లరికి పార్టీ అంటే ఉంటది అలా అక్కర్లేదా మీరు చెప్పండి తుంటది అంటే తిట్టేమీ కాదు అది తుంటది అంటే వివేక జ్ఞానం లేకుండా హడావిడి చేసి ఇవ్వండి తుంటది తొంటరును చేరి చేసేటువంటి అల్లరికి పార్టీ అని పెట్టారు దానివల్ల ఎంత హ హడావిడి చేస్తున్నారు ఎంత సమాజంలో ఉన్న పరిస్థితి ఇండియా ఈజ్ ఏ పూర్ కంట్రీ అనే విషయాన్ని విస్మరించి తర్వాత అల్లరి ఎక్కువ చేసి తద్వారా చుట్టుపక్కల వాళ్ళకి ఎంత ఇబ్బంది కలుగుతోందనే విషయం గమనించకుండా సో నేనేమనుకున్నానంటే ఇంతటి గాఢమైన సంసారాసక్తి తాగాదు అనిపించి అది అది అనిపించి మీతో సంసారంలోనే ఉంటాము కానీ నిర్లిప్తంగా ఉండడం అభ్యాసం చేయాలి నిర్లిప్త అంటే ఆ పిల్లవాడికి చిన్నపిల్లలు ఉంటారు వాళ్ళకి బర్త్డే అంటే వాళ్ళ కొంత ఉత్సాహం ఎందుకో తెలుసిన చాక్యులెట్ మనం తినచ్చు తర్వాత వాళ్ళు ది ఫీల్ ప్రౌడ్ ఎందుకంటే వాళ్ళు పిల్లలందరికీ చాక్యులెట్లు పంచి పెడతారు ది ఫీల్ ప్రౌడ్ బాడెవడో పంచిపెట్టినప్పుడు వీళ్ళు తిన్నారు కదా అప్పుడు వీళ్ళకి అనిపిస్తుంది మనకు కూడా వస్తుందేమో ఇటువంటి ప్రివిలేజ్ అనే వచ్చింది ఇప్పుడు కాబట్టి నాకు వీళ్ళు పంచి పెడతారు అలా ఉంటారు వీ అండర్స్టాండ్ దే ఫీలింగ్ అంటే వీ షుడ్ హెల్ప్ వాళ్ళకి ఆ ఫీలింగ్ని మనం రికగ్నైజ్ చేసి దానికి తగ్గట్టుగా ఈవేళ నీ బర్త్డే నువ్వు చక్కగా దేవుడికి పూజ చేసుకో నువ్వు చక్కగా మహాత్ములకి ఎవరికైనా పదార్థులందనం చేసే ఆశీర్వేదనం తీసుకో వాళ్ళకి ఏదైనా ఈ బేదలకి నీ చేతులతోటి ఈ పదార్థాలను ఇవ్వు ఈ అండర్ ప్రివిలేజ్డ్ చిల్డ్రన్కి ఈ పుస్తకాలు లేకపోతే పల్లలు బలకాలు బలపాలు ఇచ్చేవారు ఒకప్పుడు పలకలు బలపాలు అండర్ ప్రివిలేజ్డ్ వాళ్ళకి ఏదైనా ఇవ్వు అలాగంటి సంస్కారాన్ని ఆ పిల్లవాడి ఎందు పెట్టడానికి చక్కటి అకేషన్ ఇట్ ఈజ్ బర్త్డే అన్నది మిథ్యా ఆ విద్యను మీరు సద్వినియోగం చేసుకుంటారు చక్కటి అకేషన్ వీళ్ళు ఏం చేస్తారంటే ఆ అకేషన్ని ఎంత పాడి చేయడానికి అవకాశం ఉందో అంత పాడి చేస్తారు ఆ పిల్లవాడు కేక్ కంటారు అల్లది చేస్తారు మైకు పెడతారు హడావిడి చేస్తారు ఆ తర్వాత ఆ పిల్లవాడు పడుకున్న తర్వాత తాగి తందనార సంసారంలో అలా ఉండకూడదు అంటే నేను ఎందుకు చెప్పానంటే లేపము అనేది ఎంత దోష భూయిష్టంగా ఉంటుంది దాని మీద దృష్టాంతంగా ఒక ఎక్స్ట్రీమ్గా నేను చెప్పాను పెద్దలు అలా ఉంటారని నా అభిప్రాయం పెద్దలు అలా ఉండరు ఒంటర్లే అలా ఉంటారు నాకు తెలుసా సంగతి కూడా నా పాయింట్ ఏమిటంటే ఆ రకమైన లేపము మనలో ఉండరాదు నిర్లిప్తంగా ఉండడం అన్నది నా అభ్యాసం చేయాలి మనము ఈ సంసారానికి ఇమ్మెన్స్ డిస్టెన్స్లో ఉన్నామనే అనుభవం కలగాలి ఇప్పుడు పొలిటికల్ సీన్ నడుస్తూ ఉంటుంది పాలిటిక్స్ ఎవరు నడుస్తూ ఉంటుంది ఏదో అవిశ్వాస తీర్మానం అని వీళ్ళు వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఒకళ్ళనొకళ్ళు ఆగర్భ శత్రువుల వల్లే తిట్టిపోసుకుంటూ ఉంటారు బట్ వాట్ ఈజ్ యువర్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ దిస్ హర్ యూ గెటింగ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఆల్ దాట్ ఇఫ్ సో యూఆర్ మేకింగ్ ఎ బిగ్ మిస్టేక్ దాంట్లో మీరు ఇన్వాల్వ్ అవ్వకూడదు అలా డిస్టెన్స్ బిట్వీన్ దాట్ అండ్ యూ ఎస్ దెర్ ఈజ్ అ డిస్టెన్స్ ఓకే కెన్ గాడ్ మీరు యు ఆర్ డూయింగ్ వ్యాల్ నిర్లేపము అటువంటి నిర్లేపము కుటుంబ విషయాలలో దేహము యొక్క బాగోగులలో ఆ లెవెల్ దాకా అటువంటి నిర్లేపాన్ని మనిషి సంపాదించాల్సి ఉంటుంది సాధకులు దాన్ని సంపాదించాల్సి ఉంటుంది జ్ఞాని సర్వాన్ని చూస్తాడు కానీ ఏది ఇంప్రింట్ అవ్వదు ఇప్పుడు సంసారికి జ్ఞానికి ప్రధానమైన తేడా ఏమిటంటే సంసారి దేన్ని చూస్తే అదే ముద్ర పడిపోతుంది మనసు మీద కారు చూస్తే ఈ కారు నాకుంటే బాగుంది అనుకుంటాడు ఏది చూస్తే అదే ముద్ర జ్ఞానికి అన్నీ చూస్తాడు కోటీశ్వరుల భవంతులు చూస్తాడు కానీ హీ ఈజ్ నాట్ ఇంప్రిట్ దేస్ నో ఇంప్రింట్ నాట్ ఇంప్రెస్ కోటీశ్వరులు వాళ్ళు తలకిందులు అయిపోతూ ఉంటారు వాళ్ళు ఫిల్ ముందులు వేసేస్తూ ఉంటారు ఇంత భవంతి కట్టారు అంత భవంతి కట్టారు మహాత్ముడు నవ్వు నవ్వి అశుభం అంటాడు ముందుకు పోతాడు హీఈ్ నాట్ ఇంప్రెస్డ్ కోర్టులు చూస్తాడు నాట్ ఇంప్రెస్డ్ దేనికి ఇంప్రెస్ అది ఏది ఇంప్రెషన్ పడదు హీఈ హీఈ్ నాట్ ఇన్ ఎనీథింగ్ అది నిర్లేపము ఉంటాయి అనిచేత శ్రీకృష్ణుడు పద్మపత్రం ఇవాంభస మట్టిలో కొమ్మరి పురుగు వలే అని పెద్దల దృష్టాంతం తో కొమ్మరి పురుగు మట్టిలో పాకిస్తూ ఉంటుంది కానీ దాని శరీరం మీద మట్టి ఏమాత్రం ఉంటుంది సో ఆ విధమైనటువంటి డిస్టెన్స్ని జ్ఞానం మెయింటైన్ చేయగలుగుతాడు సినిమా స్క్రీన్ మీద బొమ్మలు పడతాయి కొంతసేపు ఉంటాయి తర్వాత మాయమైపోతాయి స్క్రీన్ ఎలా ఉందో అలాగే ఉంది స్క్రీన్ మీద ఏ ఎఫెక్ట్ పడతాయి స్క్రీన్ బొమ్మల్ని మార్చి ప్రయత్నం కూడా చేయండి బొమ్మలు ఈ బొమ్మలు బాగులేవు ఈ సీక్వెన్స్ బాగులేదు అని స్క్రీన్ మార్చి ప్రయత్నం ఏం చేయండి స్క్రీన్ ఇస్ అట్టర్లీ అన్ఇన్వాల్వ్డ్ అబౌట్ ది సీన్స్ జ్ఞాని అలా ఉంటాడు సొసైటీ ఫ్యామిలీ తాను దేహము వీటి ఎడల అటువంటి నిర్లిప్త జ్ఞానికి అత్యంత సహజంగా ఉంటుంది అది వినయం అంటే ఇక్కడ వినయము అనే పదాన్ని టీకాకారులు చాలా బాగా నశారు విశేషణ నయతి అవనయతి అవధేదయతి ఆత్మవిద్యా తత్ప్రజుమత్పత్తే వినయ స్వరూపావస్థానం తన స్వరూపమునందు తాను నిలిచి ఉండుతయే వినయమనవడము అని దాని అది చెప్పి ఏమిటి అసలు వినయం ఎలా వచ్చింది స్వరూపమునందు ఎలా నిలిచి ఉంటాడు అన్నది మనం విస్తారంగా చూసి ఉన్నాము ఇది వినయో విప్రాణం వినయోహ్యేష ప్రాకృత ప్రాకృత అంటే స్వభావత అని వస్తుంది అది ఈ స్వభావత అనే వాట కలిగించొచ్చింది దాటిపోయి ప్రకృతి అంటే స్వభావం సో జ్ఞానియందు శమము అత్యంత స్వభావంగా సిద్ధంగా ఉంటుంది అంటే శమము అంటే మనస్సు ప్రశాంతముగా ఉంది మీరు కుంభకం చేశారనుకోండి మనస్సు కదలిక లేకుండా ఉంటుంది దాన్ని అది కూడా శమమే కానీ అది ఎటువంటి శమమో తెలిసినా కృతకము ఆర్టిఫిషియల్ ఆర్టిఫిషియల్ స్వభావ శమము అంటే మనస్సు ప్రశాంతంగా ఉంది ఎంతసేపు ఉంటుంది ఓ పావుగంట సేపు ఈ లోపల ఇంట్లో ఏదో పెడతారు మళ్ళీ పోతుంది ప్రశాంతంగా మళ్ళీ మనస్సు కల్లకల్లంగా తయారవుతుంది సో అంచనే వీకెండ్లో ఏదో ఊరు బయటకు పోతే మనసు ప్రశాంతంగా ఉంటుంది అని వీకెండ్ వచ్చినప్పుడు ఊరు బయటకు పోతారు ఊరు బయటకు పోవడం ఎందుకంటే ఊళ్ళో ఆఫీసు ఇల్లు కూడా ఊళ్ళోనే ఉంటాయి ఇంట్లో ఓ రకమైన అలర్జడి ఆఫీసులో మరో రకమైన అలర్జడి అంచేది ఇంటికి ఆఫీసుకి దూరంగా పోతే ప్రశాంతంగా ఉండొచ్చు అని ఇంటికి ఆఫీస్కి దూరంగా పోతాడు అయితే ఇంట్లో రెండు ఇబ్బందులు ఉన్నాయి వీడు దూరంగా పోవాలంటే వీడి భార్యాపిల్లలు మేము కూడా ఉన్నామంట వాళ్ళు మాత్రం దూరంగా కొనక్కర్లేదా వాళ్ళ అధ్యక్షే కారు కొనమంట వీడు ఒక్కడే అయితే మోటార్ సైకిల్ మీద దూరంగా పోవచ్చు కారులో కారు ఎందుకు వచ్చింది వీడు ఒక్కడో వెళ్ళడానికి ఈ తోక కింద వేళ్ళని పెట్టుకుని వెళ్ళాలి ఇంకా వీళ్ళతో పాటు వెళ్తే వీడికి ఇంకా ఉంది అత్తగండి ఇంట్లో ఉండలే పెట్రోల్ ఖర్చులు వేస్తే ఈ మొత్తం ఈ అక్కడికి వెళ్తే ఈ అశాంతత అక్కడికి వస్తుంది some physical description but also some thinking from it. But another point is wicked with kavvil arm vested. They use it so when everyone is integrated. Can we do that? Now been, with water after looming since the age of a person will come out. And now you should not live in enough sense. All this as? <laughs> when people start looking at this, <laughs> they will come along and they why? So I'll do the material for it with type. To understand. వీడి మనస్సు వీటితో పాటు వస్తుంది ఇంకా వీడికి ప్రశాంతే ఉంటుంది అక్కడికి వెళ్తే అక్కడ ఆ బీచ్ ఆ ఉద్యానవనము ఏదో శోభా శోభించేటువంటి దృశ్యములు కనపడితే ఒక్క పది నిమిషాలు ప్రశాంతంగా దానికి క్రొత్తకము అంటే ఆర్టిఫిషియల్ కృతక్రము అంటే ఆర్టిఫిషియల్ ఎలాగంటే రోల్డ్ గోల్డ్ రోల్డ్ గోల్డ్ అంటే గోల్డ్ కాదని అర్థం గోల్డ్ అయితే రోల్డ్ గోల్డ్ అని వాళ్ళు విశేషంగా ఉండదు గోల్డ్ అనే ఉంటుంది వెన్ యూసే ఇట్ ఈస్ రోల్డ్ గోల్డ్ ఇట్ ఈస్ నాట్ గోల్డ్ అలాగే ప్రాణాయామాదుల చేత అది హఠయోగ పద్ధతి లేకపోతే పిక్నిక్లకి వాటికి అది లౌకిక పద్ధతి వీటి ద్వారా మనం సంపాదించేటువంటి మనశ్శాంతి ఏదైతే గలదో అది చాలా కృతకము ఆర్టిఫిషియల్ షార్ప్ లివ్డ్ అలా వస్తుంది ఇలా పోతుంది వేదాజ్ జ్ఞాని యొక్క మనశ్శాంతి చిత్తవృత్తి నిరోధ రూపమైన మనశ్శాంతి కాదు ఇది నేతి నేతి అనే వివేకము చేత సంసారాన్ని అతి సహజంగా తిరస్కరిస్తే కలిగినటువంటి సాత్విక స్థితి మనశ్శాంతి అది అత్యంత సహజంగా ఏ ప్రయత్నము చేయన కల నిద్ర శాంతంగానే లేస్తాడు రోజంతా శాంతంగానే ఉంటాడు మళ్ళీ పడుకునేప్పుడు శాంతంగానే పడుకుంటాడు అశాంతి అన్నది ఏమీ ఉండదు అశాంతికి హేతువులు ఉంటాయి కానీ అశాంతి ఉండదు హేతులు అంటే సంసారంలో ఏవో దృశ్యాలు అది అధ్యతనే ఆ శమము స్వాభావికము అనర్థం శమోపిషవా ప్రాకృత స్వాభావిక ఆకృతక ఉచ్యతే జ్ఞానకుండేటువంటి ఆ శమం కూడా ఏషనందు చూసారా ఏష అంటే ప్రాకృత అనర్థం వినయ ఏష ప్రాకృత శాకృత ఇదండి ఆయన శమం అంటే ఇది అంటే అత్యంత సహజమైనది అనర్థం సో అకృతకము సో దానికి ఓ శ్లోకం ఉంది ఏ తద్వై బ్రహ్మ సాఫల్యం బ్రాహ్మణ్యం ఒక ఆయన వేదంతో చదువుకున్నాడు వేదంతో చదువుకున్నందుకు సాఫల్యం ఏమిటి ఇది కాబట్టి బ్రాహ్మణత్వం అంటే ఏమిటి ఇది ఏమిటది ఆత్మజ్ఞానం శమశ్చైవ పర్యాప్తం తత్పరాయణం ఆత్మస్వరూప జ్ఞానము దాని అతి సహజంగా లభించేటువంటి అంతఃకరణ శమము అంతఃకరణము శమముగా శమము అంటే చెంచనత్వము లేక అలజడి ఆందోళన లేక ప్రసన్నముగా నుండి దాన్ని క్షమము అంటారు మనస్సు నిగ్రహించబడి ప్రసన్నముగా నుండు ప్రసన్నంగా ఉంటుంది అది పర్యాప్తం చాలండి ఇంకేమక్కర్లేదు అంటే ఇలా ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది ఏదో ఫ్లాష్లు వచ్చాయి పోయి కుండలిని ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళింది అక్కడిని ఇలాగ దాన్ని జటిలం చేసి పెడతారు అందుకోసం చెప్తున్నాను ఈ కాంప్లికేషన్ ఏమీ అని కుండల నీళ్ళు అవి ఎండవు ఇదే కుండలిని ఆకాశకల్పమైన జ్ఞానం ఏదైతే అదే కుండలిని స్వరూప శాంతంగా ఉంటాడు మనిషి ఎప్పుడూ కూడా ఏదో జటిలమైన దానికోసం వెతుకుతూ ఉంటాడు ఏదో కాంప్లెక్స్ పట్టుకుని దానికోసం వెతుకు బ్లూగా ఉంది రెడ్గా ఉంది ఇలా మొదలు పెట్టారు కాబట్టి ఇద్దే ఆత్మజ్ఞానం క్షమశ్చేవ పర్యాప్తం తత్పరాయణం ఈ ఆత్మజ్ఞానము బుద్ధి అంటే జ్ఞానం అని అర్థం బుద్ధియోగము అంటే జ్ఞానయోగం ఏతద్బుద్ధ్యా భవేద్ బుద్ధ కిమన్యద్ బుద్ధలక్షణం బుద్ధుడంటే ఇదిగో ఈ జ్ఞానం ఉన్నవాడు ఈ బుద్ధి చేతట ఈ జ్ఞానము చేత మానవుడు బుద్ధుడవుతాడు బుద్ధుడికి లక్షణం ఇంకేదైనా ఉందనుకుంటున్నామేమో ఇంతే ఆత్మజ్ఞానం శమశ్చేవ ఇదే బుద్ధుని లక్షణము ఎందుకంటే వేరే ఏమీ లేదు ఇక దమ జ్ఞాని ఎందు దమ ఏష ప్రాకృత అని మళ్ళీ ఇంద్రియ నిగ్రహము ఇప్పుడు కూడా ఆత్మజ్ఞాని ఇంద్రియ భోగాల వెంట పరుగులు తీయరు ఆత్మజ్ఞాన లక్షణము ఇంద్రియ భోగముల మీద మనస్సు ఉండదు ఎప్పుడు కూడా ఎప్పుడు నాకు ఈ భోగం కావాలి ఆ భోగం కావాలి అనే దృష్టి భోగాలు వస్తాయి వాటి మీద ఆకర్షణ ఉండదు భోగము భుజించబడుతుంది భోగము అనుభ అనుభవింపబడుతుంది అనుభవింపబడినప్పుడు కూడా దాని ఇంపాక్ట్ ఉండదు మళ్ళీ మొన్నడు ఎవరిని నిన్న ఆ భోగం అనుభవించారు కదా అంటే ఆ పై అలాగా అని అనుసరిస్తుంది అంటే అవును అవును మళ్ళీ వేళ కూడా పట్టుకుదాహరణట్టుగా ఉండదు కాబట్టి భోగానుభవం ఉండదని కాదు పాయింట్ భోగాసక్తి ఉండదు భోగానుభవం ఉండకపోవడం గొప్ప కాదు ఇప్పుడు జైల్లో పడేస్తారు తీసుకెళ్ళి వాడికి భోగానుభవం ఉండదు ఏ మోక్షం వచ్చేసినట్ట జైల్లో ఉన్నవాళ్ళు ఎవరికి భోగానుభవం ఉండదు కానీ భోగాసక్తి ఆసక్తి మాత్రం అలాగే ఉంటుంది కాబట్టి భోగానుభవ రాహిత్యం కాదు పాయింట్ భోగ ఆసక్తి ఎందు ఆసక్తి ఏమాత్రము లేకుంట కానీ దమము అంటారు ఇంద్రియ భోగముల ఎడల సుతరాము ఆసక్తి లేకుంట అటువంటి దమము కూడా ఈ దమము అనేది తెచ్చిపెట్టుకున్న దమం ఉంటుంది ఈవేళ ఏకాదశి అన్నం భిన్నం ఇంకేళ పూరాపప్పు ములుసు ఉండవు ఉప్పు కూడా వద్దంటే మానేస్తాం ఏకాదశి అవును మరి ద్వాదశి పెంద్రాళ తెల్లవర్గం లేచి వంటలన్నీ చేయండి ద్వాదశి పాలన ద్వాదశికి అవో ఎవడో కూరలు కూరలు అంటున్నాడు పిలవండి ద్వాదశికి కావాల్సిన కూరలు అన్నీ తీసుకోండి తీసుకో ద్వాదశి పొద్దునే బాగుంటుంది ఆ విధంగా రోజంతా ద్వాదశి ప్ర్వాదశి ప్లారిగే అంటే అర్థం ఏంటంటే దమము చాలా కృతకమైన దమము మంచిది టు బిగిన్ విత్ ఇస్ గుడ్ రో కొంత స్టార్టింగ్ పాయింట్ ఉండదు కదా కానీ జ్ఞాన యొక్క దమము అత్యంత సహజము కంటిన్యూ పూర్ణంలో